అందరికి ప్రేజు మరి దేవుని నామానికి కలుగుని కాక ఈ యొక్క ఆరాధనలో కూరచ్చి మీ అందరికీ శుభాభివందనలు మరి దినమంతా దేవుడి దాని కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుని స్థుతించేటకు ఆయన యొక్క స్వరంగీ తగ్గించిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్థుతి కలుగునిగాక ఆయన మధ్యన నాకు యాదన సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేశారు ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకుందాము స్తోత్రం నైనా పరిశుద్ధుడ మైమోన్నతుడ సర్వశక్తి మంత్రుల జీవంగల తండ్రి నీకే వందనాలు ఇసుప్రభ నిన్న నేడింతర మేక రీతిగా ఉన్న ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా మమ్మల్ని పొద్దున్నుంచి రాత్రి మొత్తం ఎంతవరం మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా మసలు పెట్టిన ప్రభా ఇంతవరకు మమ్మల్ని సేవలో వాడుకున్న విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం క్షేమంగా ఇంటికి నడిపించిన విధానాన్ని బట్టినికే వందనాలు ప్రభా ఈ సాయంకాలంలో ఏసు ప్రభ ఆరాధన గడుపుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా ఏసు ప్రభానికి వందన రాని పెడి తొందరగా దేవా ఆటంకాలను తొలగించండి వచ్చిన ప్రదర్శిస్తులందరినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఏసు ప్రభానికే వందన ఎంతమంది అయితే రాలేదు ప్రభా వాళ్ళందరూ సేవలు వాడబడతారు ప్రభా అందరూ బట్టిని కోట్లాది వందనాలు వాళ్ళ సేవలను బలంగా మీరు వాడుకోండి ప్రభా ఆశీర్వదించి రక్త ప్రోక్షణ మీద తండ్రి నీకు వందన ఇచ్చిన అవకాశం బట్టి కోట్లాది వందనాలు ప్రభా తండ్రి వాకించేత మీరు మాతో మాట్లాడండి తేవా మమ్మల్ని బలపరచండి తండ్రి రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి మేము మేము జీవించాలని కొరకున్నాయనా తండ్రిని రాకడతే త్వరలో ఉంది కనుక ప్రభా అనేక మంది కుటుంబాలందిక మారలేదు ప్రభా మార్చబడును గాక సైతం రాజ్యాన్ని కూల్చబడును గాక గొప్ప విజయాన్ని విద్యాచేసి పదకొండు సాక్షిడిగా నిలబెట్టుకోండి తండ్రి పాటధర్మిడు మై పొంది ఇని రాకడ సిద్ధపరచుకోమని పదొక మమ్మల్నికే చెల్లిస్తూ నజడని ఏసకసి మడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ సిస్టర్ రేసలా థ్యాంక్ యూ సిస్టర్ రైజనా రవన్న పాట పాడతారు రైజనా సిస్టర్ బ్రదర్స్ అందరికీ నిజమైన ద్రాక్ష వల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్ష నీవే నిత్యమైన సంతోషం నీ మను శాశ్వతమైన ఎంతో మధురమైవీ నాపైన నీకు నేమా ఎనలే ప్రేమా ఎనలేవీ ప్రేమా నిజమైన ద్రాక్షవల్లి నిత్యమైన సంతోషం నీలోనే అతికాంక్ష నీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యుండగా నీ దురక్తముతో కడిగి నీ పోలిచినే నా ఈ శిథిలమయ్యుండగా నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావు నా ఏ సయ్యా నిత్యమైన సంతోషం నీలో నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించు చున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించు చున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వకా ఆశ్రయమై తి నీవు జీవపువోటై బలపరచి నాయ వాడి పోలివకా ఆశ్రయమై తి నీవు జీవపువోటై బలపరచి నాయ నిజమైన ద్రాక్షల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమా ఎనలేని మీ ప్రేమా ఎనలేని మీ ప్రేమా నిజమైన ద్రాక్షల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే చాలే ము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములు చాలే ము మ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములు అలసిపోనివ్వకాను నీదు ఆత్మతో నీపీ ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజములో అలసిపోనివ్వను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుముని రాజములో నిజమైన ద్రాక్షల్లి నీరే నిత్యమైన సంతోషం నీలోని నిజమైన ద్రాక్ష వల్లి నిత్యమైన సంతోషం నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమా ఎనలేని నీ ప్రేమా ఎనలేని నీ ప్రేమా నిజమైన ద్రాక్షల్లిని నిత్యమైన సంతోషం థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ రీజనా దీప సిస్టర్ వాక్యం షేర్ చేశాను ప్రైజ్ లోడ ప్రైజ్ లోడ్ అందరికీ ప్రైజ్ లోస్తున్న ప్రైజ్ లో మనం వాక్యం చూసుకుందాము చెప్పబోయే వాక్యం ఏంటంటే ఫౌండేషన్ కోసం అనమాట ఫౌండేషన్ అంటే అందరికీ తెలిసింది కానీ అందులో డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటంటే జీసస్ హర్చింగ్ ది రైమ్స్ అనమాట ఇక్కడ దేవుడు ఫౌండేషన్ కోసం అయితే మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈ వాక్యం ధ్యానించుకుపోయే ముందు మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము వాక్యము ప్రార్థన చేసుకొని ఖర్షుధ నీకెళ్ళి కలిని బంధు నాయాల ప్రభాకృతలు కండి దేవ పొద్దున చెప్పే వాళ్ళకు కూడా ప్రభా మమ్మల్ని కాల్చి కాపాడైన గొప్ప దైవానికి పొందనాలని కృతజ్ఞతలు ప్రభా ఏసీ మన యొక్క సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానిస్తున్న కదండి నీ యొక్క ప్రలోకం చేత ప్రభా జ్ఞానం అనుగ్రహించి నడిపించమని సాయపుడు మళ్ళీ ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా మళ్ళీ ప్రతిరోజు మేము ఏ విధంగా ఉన్నామో ప్రభా మా పునాదులు మేము ఎట్లా మాకు బయలుపరచండి మాకు చూపించండి మేము ప్రతి దాంట్లో కూడా ప్రభ సాక్ష్యంగా నిలబడాలి ప్రభ ఇంకా మాలో ఎక్కడైనా అతిక్రమము ఏమైనా ఉండి ప్రభ మాకు చూపించండి నీ సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం తండీ కేవలం ప్రభ మీరు చెప్పినట్లు ప్రభ మేము నడుచుకున్నటకు తండి మేము ప్రతి కూడా ప్రభ నీ యొక్క వాక్యానుసారంగా మేము నడుచుకునేలాగా మాకు సాయం చేసి మా చేతి పట్టు నడిపించమని ప్రార్థిస్తున్నాం కూడా ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించండి రేవనీ చిత్తం ఉందో ప్రభ మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నా దేవ మరి యొక్క వాక్యం ధ్యానిస్తున్నాగా తండీ పనుల యొక్క జ్ఞానం దయించండి అదే రీతిగా తండీ నాకున్న సొంత తన పులు అన్నింటినీ గద్దించి కొట్టి వచ్చే నడిపింపు దయచేయమని మీరే సాయపడే ముందుకు నడిపిస్తారని ఈశుక్రీస్తు నామంలో ప్రార్థించాలి వేటుకుంటాం అనే తండీ సో ఫౌండేషన్ కోసం అయితే మనకు తెలిసింది కొరెన్యన్స్ ఫస్ట్ కొరెంతియన్ చాప్టర్ టెన్త్ వర్డ్స్ ఇక్కడ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరినై శిల్పాకరుని వాళ్ళు పునాది వేసి తిని దాని మీదనే కట్టుచున్న ప్రతి దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్న అని వాక్యం చెప్పబడుతుంది కానీ ఈ వాక్యం ధ్యానించే ముందు మనం ఇంకొక వాక్య వచ్చినాం చూసుకుందాము ఏంటిదంటే రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ వర్డ్స్ అనమాట ఎందుకంటే ఈ వాక్యం ఏం చెప్పబడుతుంటే నేను మీకు ఇంట్రొడక్షన్ అనేది చెప్తాను ఎందుకనంటే నేను టాపిక్ తీసుకున్నది ఏంటంటే జీజస్ సర్చ్ ది రైన్స్ అనమాట అంటే దేవుడు వెతుకుతున్నాడు ఒక కిడ్నీని ఎవరైనా నమ్ముతారా ఈ వచనాలన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి బైబిల్ చెప్పబడుతుంది బైబిల్లో ఉన్నాయి కొత్తగా అనిపిస్తుంటాయి కదా మనం కిడ్నీ కోసం వినడానికి ఎందుకంటే డాక్టర్స్ మాత్రమే వాళ్ళకు తెలుసు కిడ్నీ అంటే ఏందో వాటి కోసం వివరించడానికి డాక్టర్స్ కి ఎక్కువ తెలుసు కానీ ప్రతిదీ బైబిల్ నుంచే బయటికి వచ్చింది అది సైంటిస్ట్ ఎక్కువ ప్రూఫ్ చేసుకోలేకపోతారు ఎందుకంటే వాళ్ళు అందులో నుంచే చదువుతారు కానీ ఆ దేవుని వాళ్ళు ఎక్కువ బిలీవ్ చేయరు ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది ఎట్లా అంటే దేవుడు ప్రతీని ఆ ప్రతి ఏమంటారు అంటే రెయిన్స్ ని ఆయన వెతుకుతాడు అనమాట అది ఎట్లా చెప్పబడుతుందంటే ఫస్ట్ చూడండి ఈ వచనము చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే చాలా మంది కిడ్నీ అంటే నార్మల్గా ఫిజికల్ గా యూజ్ చేసుకుంటారు కానీ ఇది ఆత్మ కూడా ఆత్మకి కూడా ఎంతో బాగా అంటే ఇది ఆత్మకి కూడా చెప్పబడుతుంది ఇది ఎట్లా అంటే ఇది కిడ్నీ ఎట్లా మనకు చెప్పబడుతుందంటే దేవుని యొక్క వాక్యము మనకి ఏది ఏ విధంగా బోధిస్తుందంటే ఫస్ట్ సాక్రిఫైస్ చేయబడుతుంది ఫస్ట్ సాక్రిఫైస్ చేయాలా తర్వాత ఆ స్వభావాల కోసం తెలియజేయబడుతుంది తర్వాత ప్రకటింపబడడం దాని కొరకు ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే లెవెంటికల్స్ లో చూస్తామన్నమాట లెవెంటికల్స్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ లో 10-15 ఇక్కడ లైన్ గా మనకు ఉంటాయన్నీ అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే జీజస్ హై రైన్స్ అన్నప్పుడు దేవుడు ఎక్కడన్నా కిడ్నీ పైన వెతుకుతాడా చెప్పండి రైన్ మీదనే ఆయన్ని వెతుకుతాడా అని ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు చెప్పడానికి కూడా కొంచెం బాగా ఆలోచన అనేది వాళ్ళకు ఎందుకంటే ఈ ఇది ఏదైతే మనం కిడ్నీ అని చెప్పబడుతుందో రైన్ అని ఏదైతే చెప్పబడుతుందో అది దేనికోసం అంటే ధర్మశాస్త్రంలో ఏమని చెప్పబడుతుంటే మూతపిండాలు కొవ్వొకటి దహన బలు సమాధాన బలు పరిపార పాప పరిహార బలు మరియు అపరాధ పరిహార బలు వంటి వివిధ బలులు రూపంలో దేవుణ్ణి అర్పించేవారనమాట ఆ టైంలో ఎప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇవన్నీ ఉన్నాయి ఇవి న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి కూడా చేంజ్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఎట్లుందంటే చూడండి ఎప్పుడైతే ఇక్కడ సాక్రిఫైస్ కోసం చెప్పబడుతుంది అయితే ఆ టైంలో ఏం చేశారంటే యానిమల్స్ మీదకి తీసుకెళ్ళిపోయినారన్నమాట ఇవన్నిటిని ఎట్లా సాక్రిఫైస్ చేయాలో ఎందుకంటే ఇక్కడ పాప పరిహార బలి ఒకటి ఉంది మరి అపరాధం చేసే ఆ బలు కూడా ఉన్నాయి ఎందుకంటే చూడండి దేవుడు లేడు అని అనుకొని మనుషులు కొన్ని ఆనిమల్స్ ని క్రియేట్ చేసుకొని వాటికి బలిలు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఇది కూడా ఒక సాక్రిఫైస్ కానీ చేస చేసే సాక్రిఫైస్ ఎట్లా అంటే నిజమైన దేవును వెంబడించకుండా వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా అయితే చెప్తుందో వాళ్ళకున్న స్వభావాన్ని బట్టి వాళ్ళ గుణగణలు బట్టి దాని ప్రకారంగా వాళ్ళు కానీ ఇది మనకు ఎక్కువ ఏమని చెప్పబడుతుందంటే ఈ కిడ్నీల కొరకు దేవుడు మనకి అనుగ్రహించిన ప్రతి బాడీ పార్ట్స్ నీకు ఇచ్చిన కళ్ళే కానీ నోసే కానీ మౌతే కానీ హార్టే కానీ బ్రెయినే కానీ వాళ్ళ లివర్ బ్యాంక్రియాస్ టోటల్ ఎవ్రీథింగ్ మనకు టోటల్ బాడీస్ లో ఉన్నాయి కంటే మెయిన్గా కిడ్నీ ఏం చేస్తుందంటే మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంటది కదా అంటే చెడ బ్లడ్ ని తీసేసి మంచి బ్లడ్ అనేది ప్రొవైడ్ చేసేది ఇది మనకి ఇంట్రొడక్షన్ ఎందుకు అనంటే సాక్రిఫైస్ చేయబడుతుంది ప్రతి దాంట్లో ఈ కిడ్నీ పని ఏంటిది దేవుడు ఇచ్చిన పని ఏంటి దానికి ఫిజికల్ గా అంటే అది టోటల్ గా మన బ్లడ్ ని మొత్తం వాష్ చేసి మళ్ళీ న్యూగా ఇస్తూ ఉంటుంది మన జీవితాలు కూడా అంతే మన ఆత్మీయమైన జీవితం కూడా అంతే నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళ నువ్వు ఎదగాలి ఆయన నువ్వు ఫైండ్ అండ్ సర్చ్ అని చేయాలా దేవుని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు ఆయన నీ వైపు చూసాడు అప్పుడు దేవుని నేను సర్చ్ చేస్తాడు అనమాట ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తావో నువ్వు ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తున్నావో అది దేవునికి తెలుసు అంటే నీ ఫిజికల్ గా సాక్రిఫైస్ చేస్తున్నావా లేకపోతే నువ్వు ఆత్మగా సాక్రిఫైస్ చేస్తున్నావు అంటే ఫిజికల్ గా న్యాచురల్ గా రెండు కంపేర్ చేస్తే ఇవి రెండు ఎట్లుంటుందంటే మన లైఫ్ లో వెళ్ళినట్లే ఉంటుంది కదా అవన్నీ మనకు ఆత్మలు జరుగుతుంటాయి కానీ ఏదో ఫిజికల్ గా ఈ వేందమ్మ మనకు బాధలు అనేలాగా ఉంటుంది అది అనుభవం వస్తేనే అది వాళ్ళకి చెప్పగలుగుతారనమాట కాబట్టి ఇక్కడ చూడండి ఎందుకు సాక్రిఫైజ్ అంటే చూడండి మెయిన్ గా ఇది ఒక యానిమల్ మీదకి ఒక గొర్రె మీదకి తీసుకెళ్ళినారు అట్లా దేవుడు మన పాప పరిహారి బాలి ఆయన అర్పించడం అన్నమాట పైన ఈ మూత్రపిండాలంటే మనం ఏదో అనుకుంటాం కానీ ఇక్కడ దేవుడు ఒక్కొక్క ఒక్కొక్క కిడ్నీ నేను సర్చింగ్ చేస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఒక్కొక్క ప్రార్థన ఎవరైతే ఏ ఆత్మ అయితే ప్రార్థన చేయడానికి వెళ్తుందో ఏ ఆత్మ అయితే ఆ త్యాగం చేసుకొని ముందుకు వెళ్తుందో వాళ్ళ పైన ఉంటుందనమాట దేవుని యొక్క దృష్టి చూడండి ద బైబుల్ యూజ్ ది కిడ్నీ టు సింబల్ ఆఫ్ ద ఇన్నర్ నేచర్ ఆఫ్ ది మ్యాన్ అనమాట ప్రతి అంటే ఇన్నర్ పార్ట్ ఇది ఇన్నర్ లో నీకు నీ ఆత్మ నీకు హెచ్చరిస్తూ ఉంటది ఎందుకు హెచ్చరిస్తుంటుంది అంటే మనం ఏ విధంగా జీవిస్తున్నామో నువ్వు కరెక్ట్ గా ఉన్నావా నువ్వు తప్పుగా ఉన్నావా ఏ విధంగా ఉన్నావో ప్రతిదీ నీ ఆత్మని హెచ్చరిస్తుంటుంది ఎందుకంటే అది నేచర్ నుంచి వచ్చింది నేచర్ నుంచి దేవుడు క్రియేట్ చేసింటే కరెక్టే నేచర్ లో నుంచి దేవుడు ప్రతి ఆవళని క్రియేట్ చేసింది కానీ ఆ ప్రతి ఆవళకించి ఆయన ప్రతిదీ చూడండి కిడ్నీ కోసమే కానీ ఐస్ కోసమే కానీ రోజు ప్రతిదీ ఈ బైబుల్లో నుంచి బయటకు వచ్చినాయి అన్ని ఇక్కడ నుంచి బైబుల్ నుంచి బయటికి వచ్చినాయి ఇవి ఎవరు అర్థం చేసుకోరు కానీ ఇక్కడ దేవుడైతే కిడ్నీ కోసం వివరించి చెప్పినాడు ఎట్లా అంటే కిడ్నీ ప్యూరిఫైడ్ బ్లడ్ చేస్తుంది అని ఇట్లా క్లియర్గా చేస్తారు ఒక బ్లడ్ ప్యూరిఫైడ్ అవుతుందనంటే నీలో దేవుని యొక్క ఆత్మ చెత నింపబడితే నీలో ఉన్న ప్రతి పాపం కడగబడి నువ్వు పరిశుద్ధతగా తయారవుతుంటేనే నీ బాడీలో ప్రతి ఆవాళ్ళు మంచి వర్క్ చేస్తాయి ఒకవేళ మన ఆర్డే మైండే కానీ సరిగ్గా లేకపోయి ఉంటే ఎట్లుంటుందంటే అపరాధ బలు అర్పించినట్లే ఉంటుంది అపరాధాలు అన్ని ఇష్టం ఏదో టైం పాస్ కి ప్రార్థన అట్లా ఆ విధంగా ఉండిపోతుంది అందుకే దేవుడు రెండు ఇక్కడే బట్టింది మంచిది పెట్టిండు చెడ్డది పెట్టిండు కానీ మనం మనకు శిల్వ మంచితనని ఈ లోకంలో వదిలిపోయినప్పుడు ఆ మంచితనే మనం పట్టుకొని వెంబడించాలా ఇది వాక్యం అదే చెప్తుంది చూడండి సాంగ్స్ మనము రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ వర్స్ లో చూద్దాము దాన్ని పిల్లలను నిశ్చయంగా చంపదను అందువలన అంతరంధ్రములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంగములన్నీ తెలియ తెలుసుకోన వలనని మరియు మీతో ప్రతి వానికి వాణి వాణి క్రియలు చెప్పున ప్రతి ఫలం ఇచ్చును ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే పిల్లల కా చూసుకుంటే చిన్న పిల్లల కా చూసుకుంటే ప్రతి దాని పిల్లలను నిశ్చయంగా చంపేదెను అంటే ఇక్కడ చంపేస్తా అని చెప్పబడుతుంది అందువలన అంతరంగములను అంటే యూజ్ చేసుకున్న కిడ్నీస్ ఒకటి నెక్స్ట్ హృదయం ఒకటి ఈ రెండు మీద పరీక్ష అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి కిడ్నీ అన్న నీ హృదయం అన్న సేమ్ ఎందుకనంటే ఆ రెయిన్ ఏదైతే చేస్తుందో వర్క్ అదంతా నీ హృదయం కూడా చేస్తుంది ఎందుకంటే నీకు మైండ్కి పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రతిదీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ టైంలో పడుకుంటాం ఏదో మనకు శోధన రాబోతుంది దేవుడు ఏం చేస్తాం మనం నైట్ దేవునికి అప్పచెప్పు పండుకుంటాం ప్రతిదీ మన ప్రాణమే కానీ మన శరీరమే కానీ మన ఆత్మనే కానీ సమస్తం ఎవ్రీథింగ్ ఆయన అప్పచెప్పుకొని నైట్ పడుకున్నాక మనం ప్రాధాన్యం చేసుకొని పండుకున్నాక సడన్ మనకి మేల్కి అని అనుకుందాం వచ్చినాక ఫస్ట్ మనం ఎట్లా వెళ్తాం ఫస్ట్ వాష్రూమ్కి వెళ్తాం వెళ్తున్నాం అంటే అదే టైంకి లేపాలి ఎందుకు అంటే నీ మైండ్ తెలియజేస్తుంది అసలు నాకు ఎందుకు నిద్ర పడట్లేదు ఎందుకు నేను ఈ టైంకి లేస్తాను ఒక్కొక్కసారి వాష్రూమ్కి వెళ్ళు వెళ్తారు కొంతమంది కొంత కొంతమంది వెళ్ళారు నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు ఎందుకు అని అంటే నీకు ఒకవేళ నువ్వు ఉంటే నీ మైండ్ నీకు తెలియజేస్తుంది వాష్రూమ్కి వెళ్ళమని అంటే నీకు రెండు దిక్కులు మాట్లాడుతుంటది ఎట్లా అంటే మాటలు ఏమని చెప్తుందంటే శోధన రాబోతు మెల్కతో ఉండి ప్రార్థించు అని చెప్పబడ్డాం నువ్వు మొండితనంగా నువ్వు అట్టనే పడుకొని ఉండి ఉంటే చాలా మంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా చూద్దాము వాష్రూమ్ వస్తే కూడా లేచిపోవడానికి కూడా ఆ నిద్రలు కాదు కానీ ఆ నిద్రల నుంచి నువ్వు లేచిపోయి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తున్నావు అది నీ ఫిజికల్ గా చూసుకుంటున్నావు కానీ అది నీ ఆత్మకి ఎట్లుంటదంటే నువ్వు లేచిపోయి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా ఆ నీ ఆత్మ చెప్తా ప్రాధ్యం చేసుకో ప్రాధ్యం చేసుకో శోధన రాబోతుందని అంటే ఒక క్లూ అయితే ఇస్తుంది కదా మైండ్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే నీ మైండ్ దగ్గరికి వెళ్తుంది కదా మళ్ళీ ఇప్పుడు అక్కడ కూడా పరీక్షిస్తాడు వీళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటున్నారా ఇలా మళ్ళీ తిరిగిపోయి ఎట్లనే పడుకుంటారా లేదా అంటే నువ్వు పండుకుంటున్నావా నువ్వు అక్కడ ప్రార్థన చేస్తున్నవా నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఆ సందర్భంలో దేవుడు వెతుకుతాడు అనమాట ఎవరు ఈ టైంలో ప్రార్థిస్తున్నారా అని అట్లా ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ గా నేను ఎందుకు చెప్పబడుతున్నాడంటే మన హృదయం ఎట్లాంటిది అంటే పద విద్యాలుగా పరిగెత్తుతుంటది స్థిరమైన మనసు ఎవరికి లేదు స్థిరమైన మనసు ఉన్న వాళ్ళే దేవుని అంత భయభక్త కలిగి జీవితం వారికి ఉంటుంది వాళ్ళు నెంబర్ ఫోర్ లో ఉంటారు పరిశుద్ధతలో ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళు ఇంకా అంతే వాళ్ళు పరిశుద్ధతలో ఉండిపోతారు కానీ చిన్న చిన్నపిల్లలతో సహా చంపబడుకో చంపబడడం అంటే ప్రతిదీ ఇంకా అంటే దేవుడు ప్రతి వాళ్ళకు ఈక్వల్ గానే చూస్తాడు చిన్న వాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరే కానీ ఇక్కడ ప్రతి దానికి పరీక్ష అనేది కూడా ఉంటుంది ఈ పరీక్షలో మనం విజయం పొందాలి కానీ చాలా మటుకు మనం ఏం చేస్తామంటే లైట్ తీసేసుకుంటాం నిద్రోసం కదా అని పడుకుంటుంటాం అనమాట కని ఇక్కడ మన బిహేవియర్ కోసం కూడా చెప్పబడుతుంది అంటే మన అంతరంగం మన స్వభావము ఒక చిట్న అనమాట అంటే మనకి మనకున్న బిహేవియర్సే కానీ క్యారెక్టర్సే కానీ క్వాలిటీస్ కానీ ఏవైతే మనలో ఉన్నాయో ఇవన్నీ కూడా బైబుల్ చెప్పబడుతుంది ఎందుకంటే మనం కీర్తనలో సెవెంత్ చాప్టర్ నైన్త్ వర్స్ లో చూస్తాం దేవుడు హృదయం మరియు మనసు పరీక్షించడం గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం అంటే మన హృదయం ఎలాంటిదో మన మనసు ఎలాంటిదో ఇవన్నీ ఇక్కడ రాసుకున్నాను చూడండి ఎందుకంటే నార్మల్ గా కిడ్నీ కోసం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ డ్యామేజ్ ఏంది అనుకుందాం దానికి ట్రీట్మెంట్ చేయాలంటే ఎన్ని ప్రాసెస్ ఉంటుంది దానికి ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవుతాము తర్వాత డాక్ డాక్టర్ అంటే నీ కిడ్నీ ఇట్లా డ్యామేజ్ అంది దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అంటారు అప్పుడు మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే సరి అయిన కిడ్నీ ప్రాసెస్ అనేది అక్కడ జరగాల ఒకవేళ సరిగ్గా జరగకపోయి ఉంటే ఆ పర్సన్ డెడ్ అయిపోతాడు చనిపోతాడు సరిగ్గా లేకపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతుంది ఎందుకంటే అది ట్రాన్స్ ఎక్కువ వేళ కిడ్నీ డ్యామేజ్ అయిందో దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందో ఏదైనా ఫస్ట్ ఏమవుతుందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని ఏమంటే ప్రికాషన్స్ అనేది మనకి ఇస్తారనమాట అట్లా ఫస్ట్ మన దానికి మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మళ్ళీ ప్రివెంట్ చేయాలా వాటిని ఒక అంటే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మనం టైం తీసుకుంటాం కదా నార్మల్గా ఫిజికల్ గా డాక్టర్స్ చెప్పే చెప్పే రీతి ఎట్లుంటుందంటే త్రీ మంత్స్ ఇది వాడండి ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ నన్ను కన్సల్ట్ అని ఇట్లా చెప్తుంటారు డాక్టర్స్ అదే రీతిగా దేవుడు కూడా అట్లనే చూసాను ఏది నీ యొక్క మైండ్ని నీ యొక్క సోల్ ని ఆయన అట్లనే వెతుకుతాడు అనమాట దేవుడు ఈమె ఎంత కాలం వరకు ప్రార్థనలో ఉంటుంది ఈమె ఎంత కాలం వరకు నన్ను వెంబడిస్తుంది ఎంత కాలం వరకు ఏ విధంగా నడుచుకుంటుంది ప్రతి వారితో ప్రతి ఈచ్ అవది పాయింట్ అనేది వెతుకుతాడు అనమాట అది నువ్వు సాక్రిఫైస్ చేసుకొని వెళ్తే నీ నీకున్న స్వభావము నీకున్న గుణగణలు ఆ టైంలో బయట పడతాది అనమాట అంతవరకు ఏది బయటపడదు ఎందుకంటే హౌ టు డీల్ విత్ యోర్ పవర్ఫుల్ మెడికేషన్స్ ఒక పవర్ఫుల్ మెడికేషన్స్ మనకి కావాలి అనంటే నువ్వు డాక్టర్ దగ్గరికి పరిగెత్తిన వాళ్ళు పవర్ఫుల్ మెడిసిన్స్ తోటి నీ కిడ్నీ డ్యామేజ్ కావచ్చేమో వాడుతూ వాడుతూ వాడుతూ ఉంటాయి కానీ ఇక్కడ పవర్ఫుల్ మెడిసిన్ అనేది దేవుని దగ్గర నుంచే ఉంది ఆయన దగ్గర పవర్ ఆయన లేకపోతే ఏం లేదు ఇక శూన్యమే కాబట్టి ఎప్పుడైతే నీ మనసు ఆయన వైపు పరిగెత్తుంటదో ఎప్పుడైతే నీ మనసు ఆయన వైపు చూస్తుంటదో అప్పుడు ఆ ఒక పవర్ఫుల్ అనే ఆయన ఆత్మ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ దేవుని యొక్క ఆత్మ అంత అగ్ని మనలో ఉండుంటే మన దగ్గర ఉన్న ప్రతిదీ పారిపోతుంది అట్లా అంటే స్వభావానికి తెలియజేయబడుతుంది ఇది ఇంకా మనము టీక్ చేసే విధానము మనం నడిచే విధానము కూర్చుంటాం మనం లేచుటా మనం ఏ విధంగా ఉంటున్నామో 24 ఫోర్ అవర్స్ ఆయన కళ్ళ కిందకించి మనం ఎక్కడ దాచుకోలేం ఆయన కళ్ళను ఆయన కనులకు స్పష్టంగా టే టేత్గా అన్ని కనిపిస్తాయి అనమాట కదా ఇక్కడ చూడండి నేను సామ్స్ వన్ థర్టీ నైన్ చూసుకుంటే ఇక్కడ మరి ఎందుకంటే ఒక్కో అంటే హృదయంలో దేవుడు పరీక్షిస్తుంటాడు కదా ఆ పరీక్షలో ఒక్కొక్క సంఘాని కోసం రాయబడుతుంది కాబట్టి సంఘం అంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి సంఘం మన అన్న ఏదైనా మనమే ఎందుకంటే ఆయన హస్తములతో కట్టిన మందిరంలో నివాసం చేయడు కానీ ఆయన మెయిన్ గా ఆయన హస్తంతో కట్టబడిన వారు ఎవరు అంటే నేచర్ ఆఫ్ మ్యాన్ అన్నప్పుడు మనమే ఒక ఇన్నర్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఎందుకంటే లోపల నుంచి ఎప్పుడైతే ఆయన నాసిక నందిలో జీవవాయుధు ఊదినప్పుడు మనకు జీవాత్మ కలిగిందో ఎప్పటి నుంచైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనమే ఒక స్త్రీ లాగా ఒక సంఘంలాగా వాడబడుతున్నాం ఎవరైనా ఆడవారే కానీ ఏలాంటి కానీ ఎలాంటి వారైనా కానీ ఒక సంఘానికి లెక్క అనమాట ఒక చర్చస్ ఇంకా మనమే అని తెలుసుకోవాలి అక్కడ తర్వాత మీలో ప్రతి వాణి వాణి క్రియలు చెప్పున ప్రతి ఫలం ఇంకా మీరు అక్కడ ఎవరు ఏ పంట కోసరా అదే విత్తుతారని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది కదా సో అదే రీతిగా ఇక్కడ చూడండి శామ్స్ వన్ థర్టీ వర్స్ చూసుకుంటే నా అంతనంద్రంలో నీవే కలగ నా తల్లి గర్భము నన్ను నిర్మించిన వాడవు నీవే ఇప్పుడు చూడండి తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు ఎవరు ఏ సుప్రభ అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేపుదాం అంటే నీ అంత ఇంగ్లీష్ కనిపిస్తుంది శామ్స్ వన్ థర్టీ నైన్ చూసుకుంటే ఫై యు ఫామ్ మై ఇన్ పార్ట్ అని చెప్పబడుతుంది యు కవర్డ్ మీ యు కవర్డ్ మీ ఇన్ మై మదర్ హూమ్ అని చెప్పబడుతుంది అంటే ఇక్కడ ఫామ్ చేయబడుతుంది ఇన్నర్ పార్ట్ లో కానీ దాంట్లో మనం కవర్ చేయబడుతున్నాం ఎట్లా అంటే ఒక ఊబ్లో అంటే ఒక తల్లి గర్భంలో మనల్ని దేవుడు నిర్మించినడు అనంటే ఒక్కొక్క ఆత్మ కోసం మీరు ఆలోచన చేయండి ఆయన ఎప్పుడైతే నాశిక నంద్రంలో జీవవాయుధి ఊదినప్పుడే ఎప్పుడైతే మనకు ఆయన ఆత్మ మనకు ఊపినడో ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి మనం బయట పడ్డామో అప్పటి నుంచి మనకు దేవుని యొక్క ఆత్మ నడిపిస్తూనే ఉంది నడిపిస్తూనే ఉంది కానీ మనం ఈ లోకానికి వచ్చినాక ఆత్మీయమైన జీవితాన్ని మొత్తము క్లోజ్ అయిపోయింది ఎందుకంటే చూడలేకపోతుంది ఆత్మ అనేది ఇన్నర్ వరల్డ్ లో ఇన్నర్ దాంట్లో అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ ఉంది బ్యాగ్ లో అన్ని థింగ్స్ వేస్తాము మనకు పర్టికులర్గా ఒక థింగ్ కావాలి నేను ఈ వస్తువు ఇందులో నాకు అదే వస్తువు నీ దొరుకుతుందా అని నువ్వు వెతికినప్పుడు అది కరెక్ట్గా అదే టైంకి దొరకాలి నీకు ఒకవేళ నువ్వు దొరకకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు వెతికినావనుకో అప్పుడు ఎట్లా ఉంటుందంటే నువ్వు కవర్ చేసిన వాటిలలో నువ్వు సరిగా తీయలేవని అంటే నీ లైఫ్ నీకు అర్థం అవ్వట్లేదు అని చెప్పబడుతుంది ఎందుకంటే ఈ ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను ఎందుకంటే నువ్వు అనుకుంది ప్రతి వస్తువు అందులో నువ్వు పెట్టుకున్నాక ఆ వస్తువు నువ్వు ఎక్కడికించి తీయాలో అక్కడికించి తీస్తే అప్పుడు నీ ఆత్మీయమైన పరిస్థితి ఏందో నీకు తెలియజేయబడుతుంది అంటే నువ్వు వింటున్నావు నీ ఆత్మ మాట అని తెలియజేయబడుతుంది కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ ఎప్పుడైతే మన కిడ్నీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది తీస్తుంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేచి యూరిక్కి వెళ్ళాలన్నా మనము ఎక్కడికి ఫస్ట్ అది బ్లడ్ ప్యూరిఫై చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటుంది మన బ్రెయిన్ కి కిడ్నీకి కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇది అంటే నేను చెప్పేది ప్రతిదీ ఆత్మగానే మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే దేవుడు మనల్ని కవర్ చేసిండో ఇది ఫిజికల్ బాడీ తోటి ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫిజికల్ బాడీ తోటి మనం అంతా ఒక బొమ్మలాగా మనం తయారు చేసింది కదా దేవుడు చేసినాక మనకి ఎప్పుడైతే ఆయన జీవవాయుధు తర్వాత మనకు ప్రాణం కదా ఎప్పుడైతే అది వచ్చిందో అది నువ్వు అని నేనేమో అన్ని కవర్ చేసి నిన్ను పెట్టినడు నీకు ఏది ప్రాబ్లం రాకుండా ప్రతిదీ ఎవ్రీథింగ్ సేఫ్టీగా పర్ఫెక్ట్ గా నేను క్రియేట్ చేసి పర్ఫెక్ట్ గా నేను అన్ని చేసి నీ ఆత్మకి కావాల్సింది ఎవ్రీథింగ్ అని ఇచ్చేసిన ఎప్పుడో కానీ అది ఏమైపోతుందంటే ఆత్మైన కళ్ళు క్లోజ్ చేయబడ్డాయి కాబట్టి నువ్వు బయట ఉన్ని ఏవి చూడలేకపోతున్నావు అంటే పైన ఉన్న అదేమో కవర్ చేయబడి ఉంది ఎట్లా అంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది క్లోజ్ చేయబడి ఎవ్రీథింగ్ నువ్వు బయటికి వచ్చినావు అప్పుడు నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావో అప్పుడు నువ్వు ఆత్మ కొరకు ఎక్కువ ఆలోచన చేసి ఉంటే నీకు ఈ లోకమంతా ఆత్మీయంగా నువ్వు అర్థం చేసుకుంటుండే ప్రతిదీ ఆత్మని వివేచించే జ్ఞానం అనేది నీకు వస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మని పక్కకు పెట్టి ఫిజికల్ గా నువ్వు ఎఫెక్ట్ చూపించుకుంటూ వెళ్తున్నావో ఏది నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అట్లా కానీ దేవుడేమో తల్లి గర్భంలో రూపింప ఎప్పుడైతే రూపించున్నాడు మనల్ని మనం అప్పుడే ఆయన ఫైండ్ అవుట్ చేసుకోవాలా ఆయన అదే అంటుంది ఎవరు నన్ను వెతుకుతున్నారు జీజో సర్చింగ్ యువర్ కిడ్నీ అని అందుకే అంటుంది దేవుడు ఎవరు నన్ను వెతుకుతున్నారు ఈ భూమి మీద నేను నేను నేసేసినా నన్ను వెతుకుతున్నావా లేదా అని సర్చింగ్ చేస్తూనే ఉన్నాడు కదా ఆయన ఎందుకు మనం సర్చ్ చేయాలో చెప్పండి పర్టికులర్ గా మనలోనే ఎందుకు పిలుచుకోవాలా కానీ చెప్తున్నాను కదా మన మనస్తత్వం ఎట్లా ఉంది యథార్థతగా ఉన్నావా నీ హృదయంలో ప్రతిదీ ఆయన పరీక్షనే నీకు ప్రతిరోజు యుద్ధమే ఆ యుద్ధంలో నువ్వు ఎట్లా ఉంటున్నావో ఆ దేవునికి తెలవాలా ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి తెలవాలి అట్లా నువ్వు యుద్ధంలో విజయం పొందడానికి మనం ప్రయత్నిస్తుంటాం కదా అట్లనమాట ప్రతి దాంట్లో మనము విజయం పొందలే ఎందుకంటే చూడండి ఎక్సోడస్ ట్వంటీ నైన్ చాప్టర్లు థర్టీన్త్ వర్స్ ఎందుకనంటే చూడండి డిఫరెన్స్ వస్తుందంటే ఒకటి మంచి ఒకటి చెడు ఉంటుందో ఇక్కడ చూడండి మరియు అంతరంగములను కప్పు కొను కొవ్వు వంటి కాలేజముల మీద పనును రెండు మాత్రలు గ్రంథంలో వాటి మీద కొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలను అంటే చూడండి ఇక్కడ కోవు అనని ఒక వర్డ్ అనేది వచ్చింది కదా మనలో కొవ్వు ఉంటే మనం ఏం పని చేయగలుగుతామా నార్మల్గా ఫిజికల్ బద్ధకం ఉంటుంది బలహీనతల్లో ఉంటాయి కదా అట్లనే దేవుడు ఏమంటుంటే నీ కలిజ మీద అంటే నీ హిన్నర్ హార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న ప్రతి తీసేసేమంటున్నాయి ఏదైతే మనలో ఉన్న బ్యాడ్ ఇప్పుడు మంచి కొలెస్ట్రాల్ ఉంటే అది వేరు కానీ ఇది ఇక్కడ మొత్తం చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటే అదంతా తీసేసుకోవాలి కదా అట్లనే ఇక్కడ కొవ్వుతో చెప్పబడుతుంది కాబట్టి మనకు ఎట్లంటే ఒక ఈగో అనేది వచ్చిందనుకో వాళ్ళలో ప్రైడ్నెస్ అనేది బాగుంటుంది ఈగో ఎప్పుడైతే పక్క పెట్టి మనము ముందుకు వెళ్తామో అప్పుడు విజయం పొందుతావు ఇక్కడ అదే అంటుంది ఈ కళజాల మీద పడిన రెండు మూత్ర అంటే గ్రంథములు వాటి మీద కొవ్వుతో నీవు తీసిన ఆ బలిపీఠం మీద దహింపబడను అంటే ప్రతిది నువ్వు చేసే ప్రతి పాపము శాపము నీ రోగాలు నీ వ్యసనాలు ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో ఆయనే సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి అప్పుడు నువ్వు దగ్గరికి వచ్చి ప్రార్థించాలి అప్పుడే సాక్రిఫైస్ చేసుకోవాల ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకోవాలి కానీ ఈ కాలంలో ఈ టైంలో ఈ జనరేషన్ మాత్రం ఎక్కడ సాక్రిఫైస్ లేదు ఒకవేళ సాక్రిఫైస్ చేసినా ఎట్లా ఉంటుందంటే లోకము సరే నేను ఇచ్చేస్తున్నాను కదా అని అంటే వాళ్ళైతే పుణ్యానికి ఇచ్చినట్లే అని అంటారు కానీ అది కాదే కాదు వాళ్లకు ఆ థాట్ వస్తుంది ఒకరికి సాక్రిఫైస్ చేయాలని ఒక థాట్ వస్తుందనంటే ఆ దేవుడు ఇచ్చిన తాట్ ఇచ్చినాక కొన్ని రోజులైనాక నేను ఇచ్చిన నేను పెట్టినా ఇట్లా వస్తుంది అది దహన కానే కదా అది సాక్రిఫైస్ కానీ కాదు నువ్వు చేసే ప్రతి సాక్రిఫైస్ ఎట్లున్నాయంటే టోటల్ ఎవ్రీథింగ్ రప్ అప్ చేసేసుకోవాలి మొత్తం తీసేసుకోవాలి నువ్వు ఇంకా ఆ కొలెస్ట్రాల్ అనేది ఉండదు ఆ కొవ్వు అనేది నీ దగ్గరికి రావద్దు నువ్వు పెట్టుకున్న మంచి కొవ్వే కానీ నువ్వు పెట్టుకున్న ఏదే కానీ ఆ నీది మంచితనము పది మందికి పోవాలనంటే అది గుర్తనే రాదు నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడు పరీక్షించినాక నువ్వు విజయం పొందిన తర్వాతనే అది నీ నుంచి వేరే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఎందుకు అనంటే ఆ కొవ్వు అనేది ఎప్పుడైతే మనకి అడ్డం వస్తుంటదో మనకు అనేది ఎక్కువ వస్తుంటుంది అంటే గర్వం అనేది ఎక్కువ వస్తుంటది సో ఆయన అదే అంటున్నావు మీరు అవన్నీ తీసేయండి అంటే నీ కళజ అంటే నీ ఒక హార్ట్ పైన ఏదైతే ఉందో నీ ఇన్నర్ ఇన్నర్ ఆఫ్ ది పార్ట్ ఆ పార్ట్ మీద ఉంది ప్రతిదీ ఏదైతే ఉందో ఆయనకు నచ్చనివి ఉంటాయి కదా ఇప్పుడు కిడ్నీ అని చూస్తున్నా ప్యూరిఫై కదా అట్లనే నీ మైండ్నే కానీ నీ హార్ట్నే కానీ నీ సోల్నే కానీ ఎవ్రీథింగ్ ని నువ్వు వాష్ అప్ చేసుకోవాలా మనం ఎక్కడ చూసాం సామ్స్ ఫిఫ్టీ చాప్టర్ లో చూస్తాం క్లెన్స్ మై హార్ట్ అని ఆ సాంగ్ కూడా ఉంది అట్లా మనది క్లిగ్నప్ చేసుకున్న తర్వాతకే ఆయన దహన దహన బలి మనం అర్పించాలి ఎందుకంటే ఇక్కడ బలులు ఒకటే లేవు చాలా రకాల బలులు ఉన్నాయి ఆ ఎందుకంటే చూడండి పాప పరిహార బలి కూడా దేవుడు మన కొరకే చేసిండు ఆ మనం చేసే ప్రతి పాపం కొరకు ఆయన శిల్వ మరణం పొందిండు కదా అట్లని ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఇచ్చే ఏదైతే ప్రేయర్ అయితే చేస్తామో అదే కదా సాక్రిఫైస్ అంటే నువ్వు ప్రార్థిస్తే ఇన్ ఇని సువాసన ఆయన దగ్గరికి వెళ్ళాల అట్లా ఒక మంచి వాసనగా ఆయన దగ్గరికి వెళ్ కానీ ఆయనే అప్పుడు నీ దగ్గరికి రాగలుగుతాడు ఒకవేళ మనం ప్రార్థిస్తున్నాం వద్ద రోజు ఎప్పుడు పొద్దున్న లేసి ఈవినింగ్ లేసి ఇష్టం వచ్చిన టైంకి మనకు నచ్చిన టైంకి మనం వెళ్తాం ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన ఎట్లా ఉందో దేవునికి తెలుసు ఎందుకంటే ఇన్నర్ ఆఫ్ ది పార్ట్ ఆయన ఎవ్రీథింగ్ చూసా కాబట్టి నీ ఏమంటే నీ హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు నువ్వు ఏ దేనికోసం ప్రార్థిస్తున్నావు నువ్వు ఎట్లా సాక్రిఫైస్ చేసుకుంటున్నావు అది ఆయనకు తెలుసు కాబట్టి అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చినాం వచ్చేసి 26 ట్వంటీ సిక్స్ సెకండ్ వర్స్ వచ్చేసరికి ప్రొవాక్స్ ట్వంటీ సిక్స్ లో సెకండ్ వర్స్ చూసుకుంటే కూడా ఇక్కడ కూడా డైలీ చెప్పబడుతుంది ఏహో నన్ను పరిశీలించి నన్ను పరీక్షించుము నా అంతరంధ్రములను నా హృదయములను పరిశోధించుము నీ కృప నా కన్నుల గిద్దట నుంచు నుంచుకొను నీ సత్యము అనుసరించి నడుచుకొను అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరు దావితో ప్రార్థిస్తున్నారు కదా ఇట్లా ప్రార్థించేస్తున్నారు కదా అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో దేవుని అడుగుతున్నాను కదా అంటే నన్ను పరీక్షలించు ప్రభాని ఇప్పటికైనా ఎవరైనా పరశీలించడం అట్లా అడిగినారా దేవునికి దేవుని నన్ను ఎప్పుడన్నా టెస్ట్ చేయడం ప్రభాని అడిగినారు ఎవరైనా ఎవరు అడగారు ఎందుకంటే మన మనుషులలో ఉన్న ఆ కొవ్వు అనేది అడ్డ వస్తుంటది ఏంటంటే బద్ధకం అనేది అడ్డు కాబట్టి మనం దేవుని ఇవన్నీ అడగం నువ్వు అడుగు దేవుని పరీక్షించు ఈ పరీక్షలనే విజయం పొందుతానే లేదా ప్రభాని నువ్వు అడిగి చూడు నువ్వు అడగక ముందుకే నీకు పరీక్ష వస్తుందా లేదా అక్కడ నువ్వు టెస్టిఫై చేసుకోవాలా అయితే ఇప్పుడు చూడండి నేను ఈ వాక్యం ఎందుకు చెప్పిన అంటే ఇప్పుడు మనం పోవాల్సింది ఎక్కడ అంటే ఫస్ట్ క్వరెన్ క్యాన్సర్ దానికంటే ముందు ఇవన్నీ ఎందుకు చెప్పినానంటే చూడండి కిడ్నీ అని చెప్పబడుతుంది కానీ దానికి ఉన్న వ్యాల్యబుల్ అంటే కిడ్నీ అంటే జస్ట్ దానికి వాష్ కి అని కాదు కానీ టోటల్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అప్ టు బాటమ్ తల నుంచి అరికాల వరకు ప్ర ప్రతి పాటలో బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది కదా అట్లనే మన జీవితాలు కూడా ప్యూరిఫై ఉండాలని దేవుడు చెప్తున్నానమాట మన జీవితాలు ఎప్పుడైతే ప్యూరిఫై ఉంటుందో అప్పుడే సరిగా ఆయన తీర్పులోంటే ప్రతి వారు ప్రతిఫలం ఇచ్చునని అన్నాడు కదా దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది తీర్పు దినం రోజు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన తీర్పు అక్కడ తీరుస్తాడు అనమాట అట్లనే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఆ వాక్యానికి ఇది ఎందుకు చెప్పినానంటే ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది ఫౌండేషన్ అక్కడ మన బాడీ అంతట్లో కిడ్నీ ఒక ఫౌండేషన్ లాగా ఉంది ఒక రైన్ అనేది ఫౌండేషన్ లాగా ఉంది ఎందుకు ఉంది ఫౌండేషన్ లాగా అని అంటే ఇట్స్ అ ప్యూరిఫై ది బ్లడ్ అనమాట అంటే ప్యూరిఫై ఆఫ్ ది బ్లడ్ అని చెప్పబడుతుంది కదా మనం ఒకవేళ దాన్ని డ్యామేజ్ అయితే దాన్ని ఎట్లా ప్రికాషన్ తీసుకొని ముందుకు వెళ్తామో అంటే దానికి టాక్సిన్ కావాలా వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేసేయాలా దానికి సాల్ట్ వాటర్ అనేది యూజ్ చేసుకుంటాము వాష్ చేసుకోవడానికి ఇంకా ఇంకా వాటికి కావాల్సింది ఏంది బ్లడ్ మంచి దాని దాన్ని స్టీమింగ్ మో రెగ్యులేషన్స్ చేస్తుంటాం దానికి ఉన్న ప్రతిదీ ప్రాసెస్ అనేది ఒకటి చేస్తుంటాం కదా ఫిజికల్ గా అయితే అట్లని మన జీవితంలో కూడా ఫౌండేషన్ వేసేవారు ఎట్లా ఉన్నారు సో ఈచ్ ఆఫ్ ది ఫౌండేషన్ పర్సన్స్ ఈ లోకంలో ఇప్పటికైతే టోటల్ గా వరల్డ్ ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందో అంత సత్యని బోధిస్తున్నారంటే ఇంక గ్యారంటీ లేదు ఎవరు అవసరం కాబట్టి వాళ్ళు బోధిస్తున్నారు కానీ సత్తని ఎవరైతే బోధిస్తున్నారో ఆయన వెతుకోమంటారు దేవుడు అది కూడా మనం ఎక్కడ చూస్తామంటే మాథ్యూ సెవెంత్ చార్ లో అందులో ఉంటదనమాట మాథ్యూ ట్వంటీ ఫోర్ అనుకుంటా ఫస్ట్ దేవుడు ఎవరు మీకు మోసపోవచ్చకుండా జాగ్రత్తగా చూసుకున్నది అని చెప్తారు కదా మనం మోసపోవద్దనంటే మనకు కరెక్ట్ ఫౌండేషన్ ఉంటే మనం మోసపోం ఆ కరెక్ట్ ఫౌండేషన్ నీకు ఎక్కడి నుంచి వాళ్ళంటే క్రీస్తే సూపుర్ నది మీద కట్టబడితేనే నీకు కరెక్ట్ ఫౌండేషన్ అలాంటి వాళ్ళు నీకు దొరకాలి అని అంటే మనం వెతుక్కోవాలి కదా ఇప్పుడు ప్రీచింగ్ చేసే వాళ్ళు కరెక్ట్ గా ఉంటేనే అక్కడ అందరు కరెక్ట్ గా ఉంటారు ప్రీచింగ్ చేసే కరెక్ట్ గా లేకపోయి ఉంటే చెడిపోతుంది అట్లా అందుకే దేవుడు చెప్తున్నారనమాట ప్రీచింగ్ చేసే ప్రాసెస్ ఆ కాలంలో అపోస్తులు ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ ఆ ట్వెల్వ్ మెంబర్స్ కూడా ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకున్నారు ఎవ్రీథింగ్ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు టోటల్ బాటమ్ అప్ టు బాటమ్ అంటే తల నుంచి అడికాల వరకు వాళ్ళ ఫిజికల్ గానే కానీ ఆత్మీయమైన జీవితంలో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు అందుకే ఇక్కడ చెప్పబడుతుంది ఈ వాక్యంలో అందుకే నేను మార్నింగ్ యాక్చువల్లీ ఈ వాక్యం నేను శామ్స్ థర్టీ ఫోర్ చేస్తే మార్నింగ్ రాదం చేసుకొని చదువుకున్నాను దాని తర్వాత నేను చదువుకున్న వాక్యం అయితే ఫౌండేషన్ కోసమే నేను చదువుకుంటున్నాను కానీ దేవుడు ఎందుకో బయలుపరుస్తున్నారు రెయిన్స్ కోసం చదవు రెయిన్ కోసం చదువు అది అంటే ఎప్పటి నుంచో నాకు అది మైండ్ లో ఉంది కానీ నాకు ఎందుకో అది ఎందుకు లే కొరె తీసుకెళ్ళిపోదామని ఆ విధంగా నేను వచ్చినాను నేను మార్నింగ్ చూసుకున్న ఈ వాక్యం దీన్ని అని రాసుకోం పెట్టుకున్నాను నేను ముందుకు ఎప్పుడు నేను ప్రిపరేషన్ చేసుకున్నాను ఆ వాక్యం చెప్పాలి అని అనుకున్నాను కానీ ఎందుకో రెయిన్స్ కోసం చెప్పు రెయిన్ కోసం చెప్పు అనేసరికి నేను దానికోసం వెతికేసరికి నాకు ఈచ్ ఆఫ్ ది పాయింట్ అనేది దేవుడు అక్కడ సో అది రెయిన్స్ అంటే ఏంది అది ఎట్లా తర్చమైంది అది ట్రాన్స్లేషన్ చేయబడ్డది అనమాట అని మన మన దగ్గర ఉంది కానీ హిబ్రూ భాష చూసుకుంటే మాత్రం బ్రెయిన్స్ అని ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ రాసుకున్నాను అది కింజిన్స్ లో సిక్స్టీన్ లెవెన్ లో ఉంటుందనమాట మనకి రెయిన్స్ అని కానీ యుఎస్ఏ వర్షన్ లో చూసుకున్నా ఇంకా వేరే వర్షన్స్ అన్నిట్లో చూసుకుంటే అది ఇంకా వేరే నేమ్స్ గా ఉన్నాయి మెయిన్ గా అయితే మనకి అర్థం కావడానికైతే చూసుకుంది నేను ఇది కింగ్ డేమ్స్ వేషన్ లో చూసుకున్నాక దాని ట్రాన్స్లేషన్ మొత్తం ఇది ఎట్లా ట్రాన్స్లేషన్ అయిందో ఎల్ లీటన్ వరల్డ్ నుంచి ఎట్లా చేంజ్ చేంజ్ చేయబడ్డది అదంతా ఉందనమాట సో ఇక్కడ నేను ఎందుకో రెయిన్ కోసం చూడాలి చూడాలి అని అసలు అదంటే ఏందని వెతుకేసరికి అది కిడ్నీ అని సో అట్లా నేను రాసుకున్నామాట అయితే దేవుడు కూడా అంతే అనే వెతుకుతాడు అందరినీ వెతుకుతాడు ఎవరు మంచి వారు ఈ లోకం ఎవరైనా న్యాయమంతుడు ఉన్నాడా యోగ సమయంలో యోగను ఎట్లయితే వెతికినడో మళ్ళీ నోవా టైంలో నోవాని ఎట్లయితే వెతికినడో ఇప్పుడు మన కాలంలో కూడా దేవుడు వెతుకుతున్నాడు ఎవరైతే కరెక్ట్ పర్సన్ గా ఉన్నారో అని కదా జస్ట్ కిడ్నీ అంటే ఏందో అని అనుకుంటున్నాం కానీ ఆ దానికి ఇంత వాల్యుబుల్ ఉందనే నాకు అస్సలు తెలియదు ఈ వాక్యం ధ్యానించేదాకా వాక్యాల అసలు రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ త్రీ అసలు బ్రెయిన్ కి ప్లస్ కిడ్నీకి ఇంత రిలేషన్ ఉందా హార్ట్ క్యాండ్ కిడ్నీకి అని నేను తర్వాత కనుక్కున్నాను ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి నేను అందులో హాఫే చెప్పినాను కానీ నేను ఫౌండేషన్ కోసం చూజ్ చేసుకున్నాను అట్లా ఈ కిడ్నీ కూడా ఫౌండేషన్ వరకే వచ్చింది దేవుడు అట్లైనా ఇట్లైనా నేను ఎక్కడైతే చూసుకున్నానో అక్కడ వరకే దేవుడు నడిపించాను అంటే ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోండి మనకు ఇక్కడ కూడా కరెక్ట్ పునాదిగా చెప్పబడిన వారు ఎవరైతున్నా అట్లాంటి వాళ్ళ మనం వెతుక్కోవాలా కదా ఎందుకంటే ఫౌండేషన్ అది చాలా ఇంపార్టెంట్ మనకు కొన్ని కష్టాలు వచ్చినా కొన్ని బాధలు వస్తుంటాయి కొంతమంది మనల్ని కరెక్ట్ గా ఉన్న వాళ్ళ మీదకే వస్తుంటాయి ఇవన్నీ ఎందుకు ప్రభా నా వరకే అంటే నీ ఫౌండేషన్ ఎట్లుందని నువ్వు టెస్ట్ ఇవన్నీ నీకు వస్తున్నాయని ఆయన మాట్లాడతారు అట్లా మనం కొరింతెన్స్ చెప్పరా టెన్త్ వర్స్ లో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ప్రతి కట్టడానికి ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలా నెక్స్ట్ ఇక్కడ చూడండి శామ్స్ సారీ మాథ్యూ సెవెంత్ చాప్టర్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఈయన మాటలు విని వాటిని చెప్పిన ప్రతి వాడు బండ మీద తన ఇల్లుని కట్టుకొను బుద్ధివంతుడై పోలి ఉన్నాడు అంటే ఇక్కడ కట్టుకున్న బుద్ధివంతుడు కొరకు మాట్లాడబడుతుంది అంటే ఇది నేను రాసుకున్నాను ఎవరైతే కరెక్ట్ గా కట్టబడతారో బండ మీద అలాంటి వారు ఎట్లా ఉంటారంటే బుద్ధివంతుల్లాగా ఉంటారన్నమాట ప్రతి విషయంలో ఏదో వచ్చినా వాళ్ళని సహించగలుగుతారు భరించగలుగుతారు అని ఎందుకంటే వాళ్ళకి దేవుడు చక్కటి జ్ఞానం అనేది ఇచ్చినాడు కాబట్టి ఆయన ఆత్మహత్య నడిపింపబడతారు కాబట్టి వాళ్ళు పడిపోరు కానీ ఇక్కడ నేను బండ కోసం వివరించినప్పుడు అసలు బండ అంటే క్రీస్తేనా అని నేను ఒకరోజు దానికోసం నేను చూసుకున్నాను అనమాట చూసుకుంటే అసలు బండ అన్నప్పుడు ఒక రాయిని మీరు చూడండి ఎప్పుడైనా కానీ హిల్స్ మౌంటైన్ దగ్గర వెళ్ళినప్పుడు కొండ ప్రాంతంలో వెళ్ళినప్పుడు లేకపోతే అసలు నార్మల్ గా కొంచెం దూరంలో మనకు హిల్స్ మౌంటైన్స్ వస్తాయి కదా అట్లా వచ్చినప్పుడు మీరు అక్కడ చూడండి ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు దూకితే నేను అట్లా కూడా గ్రహించినాను ఇక్కడ మా ఇంటి అట్లా నేను చాలా కూడా చూసిన చిన్నప్పుడు చూసినప్పుడు మనకు ఐడియా లేకుండే తెలియదు కూడా కానీ నేను బండ కోసం వెతికినప్పుడు అసలు బండ దేవుణ్ణి ఎందుకు సూచిస్తుంది అసలు బండ అంటే ప్రతిదీ చూడండి బైబిల్ వాక్యం ఎట్లా చెప్పబడుతుంది ఎవ్రీథింగ్ మనకి అంటే ఫిజికల్ గా మనకి ఏదైతుందో ఇవన్నీ చిక్నాలన్నమాట ఈ చిక్నాలంటే సింబల్ ఈ సింబల్స్ ఎట్లా అర్థం బైబుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రతి ఈచ్ ఒక పాయింట్ ఏదైతే ఉందో బైబుల్లో అవన్నీ చిక్నాలకే సాదృశ్యం ఉన్నాయి ఎవ్రీథింగ్ సింబల్స్కే ఉన్నాయి రాయి కి వచ్చిన సింబల్ కి దానికి నేను వెతికిన దాని మీద చూడండి మీరు ఎప్పుడన్నా ఆ రాయి మీద ఎన్ని గీతలు ఉంటాయో చున్నకే స్ట్రాంగ్ గా ఉంటుంది దానికి ఆ లేయర్స్ లా చిన్న చిన్న చిన్న చిన్న గీతలు ఉంటాయి ఆ గీతల్ని కూడా ఎవరు కూడా గీయరు అట్లా ఉంటాయి అది సో నాకు అది చూసినప్పుడు మన చేతుల ఉండే గీతలు కూడా ఉంటాయి కదా రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా అట్లా వాటిపైన కూడా ఉంటాయి అట్లా గీతలు మీరు చూడండి ఎక్కడైనా నేను అదే అనుకుంటా అంటే ఆ పర్సన్ని మనం అట్లా జ్ఞాపకం చేసుకోవాలా రాయ్ అంటే క్రీస్తు అని ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కడ మనము ఎపిషియన్స్ సెకండ్ చాప్టర్ ట్వంటీ వర్స్ లో కూడా చూసుకుంటే అక్కడ అదే ఉంది అనమాట అయితే ఆ రాయిని దానికోసము మనం అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకోండి ఆ పర్సన్ చూడనిక కూడా అట్లానే ఉంటాడు ఆ పర్సనే ఐసు ప్రభు అని నాకు అప్పుడు అర్థమైంది నేను ఇది అంత ఒకసారి నేను లాక్డౌన్ లో ఆ రాయి కోసం నేను వివరించినను మరి అందులో ఉంటే క్లియర్ గా తెలియజేయబడుతుంది అనమాట అట్లనే ఇక్కడ కూడా బండి మీద కట్టిన ఇల్లు చాలా చక్క చక్కగా ఉంటుంది బుద్ధివంతుల్లాగా ఉంటుందని అని చెప్పబడుతుంది కానీ ఐజిఆర్ చూసుకుంటే దేర్ ఫోర్స్ దేవ్ ద లాడ్ గాడ్ Behold, I am the one who has the light on the foundation and the same on the stone that testify the stone and the precious cornerstone of it. Sure, the foundation, whoever the believes, will not be able to hesitate. And here, what I want to say is that foundation is a lead. I want to say that the foundation is a lead. I want to say that the foundation is a lead. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిఫై చేస్తానేమో దాన్ని ఈ రాయి మంచిగా వర్క్ చేస్తుందని చెప్పి మనం తెచ్చుకుంటాం ఒకవేళ ఖరాబైన రాయి దూసి మనం పడిస్తాం కదా నువ్వు దేనికి యూటిలైజ్ కావు నువ్వు దేనికి అన్నిటికీ నువ్వు వేస్ట్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో నేను అప్పుడే దేవుడు పట్టుకుంటాడు అనమాట మనం ఈ లోకంలో పనికిరాని వారం కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు ఈ లోకం మనం దేనికి సెట్ అయిన వారం కాదు మనము పైన వాటిని వెతుకుతున్నాం కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఎందుకంటే ఆయన లోకంలో అందరినీ పీల్చుకున్నాడు అందులో ఏర్పాటుచబడిన వారు కొంతమంది ఆ కొంతమందిలో జీజస్ కిడ్నీస్ అంటే దేవుడు వాళ్ళని మూత్రపిందాలను వెతికినడు కాబట్టే నువ్వు దొరికినవు అంటే నీ హృదయాన్ని వెతికినాడు దేవుడు అందుకే నువ్వు దొరికినవు నీ హృదయం ఇవన్నీ టెస్టిఫై చేసుకోవడానికి ఆ యొక్క కార్నర్ స్టోన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఫౌండేషన్ లో యూస్ఫుల్ అయిందో అట్లా మన జీవితాలను కూడా దేవుడు నిలబెట్టడన్నమాట కానీ ఈ కాలంలో చాలా కష్టం కాబట్టి ఈ కాలంలో మనం ఉండగలుగుతున్నామా లేదా అని ఈ టైంలో అందుకే దేవుడు అంటు నువ్వు నీ కిడ్నీని సెర్చ్ చే ఆయన మన కిడ్నీని సెర్చ్ చేసినప్పుడు అంటే నీ పలి నువ్వు ఇచ్చా హృదయం ఎలాంటిదో ఆయన అక్కడ చూస్తున్నాడు మనకు ఎక్కడ అంటే క్లియర్ గా తెలి తెలియజేయబడుతుంది కదంటే రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ట్వంటీ థర్డ్ లో చెప్పబడుతుంది కదా ఆయన అంతా క్లియర్ గా మనం చూస్తున్నాడు ఇది చాలా రెఫరెన్స్ ఉన్నాయి కానీ అందులో నేను చూసింది ఇంకా లాస్ట్ ఒకటే జోబ్ నైన్టీన్త్ చాప్టర్ లో చూడండి uh then english lo javutha if we read it the heart but but that is not what the job said the speaking of god job 1927 verses who i shall see for myself and my eye shall behold and not another how many hearts litter to kidney is the within me uh, job 27 uh, 19th chapter 27 verse lo untadi who shall see the myself ante idi okka ipru ni kidney ante nuve నా కిడ్నీ అయితే నేనే అంటే నీ ఆత్మకి నీవే అబ్బెప్పుకోవాలా నా ఆత్మకి నేనే అబ్బెప్పుకోవాలా ప్రతిదీ దేవుడికి అది లిటరల్ ట్రుతి కిడ్నీ అని చెప్పబడుతుందని ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యంలో సో మనము ఈ వాక్యం చూసుకున్నాం కాబట్టి మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మన ఉందో పరిశీలించే దేవుడు కాబట్టి మన ఆత్మ ఎట్లా ఉందో మనం ఎట్లా జీవిస్తున్నామో అంటే ఇంత కాలం వరకు జరిగిపోయినాయి కానీ మీదట నుంచి మనకి ఇచ్చిన లైఫ్ ఏదైతే ఉందో మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం మనం ఎందుకోసం బ్రతుకుతున్నాం మనం ఎట్లా జీవిస్తున్నాం ఇది అనమాట ఇప్పుడు ఆయన సర్చింగ్ చేసేది ఎందుకంటే చివ్వ డేసస్ కదా ఆయన రాకడా సమీపంలో ఉంది కాబట్టి ఏ ఆత్మ ఎలాంటిదో వాటిని ఆయన వెతుకుతున్నాడు ఈ సందర్భంలో ఈ టైంలో ఇక్కడ ఈ ఇయర్ లో కదా ఎందుకంటే దేవుడు నిన్న నేడు మేకరీతి కలిగిన దేవుడు కాబట్టి సమస్తము ఆయనకు తెలుసు కాబట్టి నిన్న నేడు మేకరీతి కలిగిన దేవుడు ఈ లోకం అంతటా ఆయనే ఉన్నాడు ఈ లోకంలో ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళంతా ముద్రి అనే సీల్ చేసుకున్నాడు అనమాట అట్లా మరి దేవుడి చిన్న వ్యాప్యం గురించి మాకు మేము ప్రార్థన చేసుకున్నాము వైష ద్రపణి దేవా కృపణ తండ్రి నీకు ఎక్కలేని వందనాలు ప్రభ ఏస మీరు మాతో మాట్లాడే విధానం అన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభ దేవాసూ ప్రభా ప్రతిది కూడా ప్రభ ఎవ్రీథింగ్ కూడా ప్రభ మీరు మమ్మల్ని చూసేవారు తండ్రి మా హృదయ రహస్యాలు ఏంటిది కూడా ప్రభ మీరు ఎరిగిన తండ్రి ఎందుకంటే ప్రభ తల్లి గర్భంలో ప్రభ మేము ఉన్నప్పుడే సమస్తం ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభా గుర్తించినారు తండ్రి దాన్ని బట్టి ఎక్కువ అందనాలి కానీ ఏసే మా ప్రవర్తనలే కానీ మా క్యారెక్టర్స్ కానీ మా బిహేవియర్సే కానీ ప్రభా మేము ప్రతిరోజు ఏ విధంగా ఉంటున్నామో ప్రభా సమస్తం మీకు తెలుసు ప్రభా కాబట్టి ప్రభ మేము రైచస్నెస్ ని చూజ్ చేసుకోవాలండి రైచస్నెస్ లాగా మేము నడవాలా ప్రభా దేవాయసు ప్రభా మేము నీతిని అనుసరించి నడుచుకోవాలా ఎక్కడ పాపంకి మేము చోటు తండ్రి మేము పాపంలో పడద్దు తండ్రి దేవాయసు ప్రభ ఈ లోకం వైపు చూస్తే ప్రభా పాపంలో పడతాం ప్రభా కాబట్టి ప్రభ ఈ లోకం వైపు మేము చూడదో ఈ లోకాన్ని మేము అసహించుకోవాలండి కేవలం ప్రభ మేము పైన వాటిని వెతకాల పైన వాటిని మేము చూడాలా ఈ యొక్క వాక్యాన్సరిగా మేము నడుచుకోవాలి ప్రభా మాకు సాయం చేయండి మమ్మల్ని ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండి ఎందుకంటే ప్రభా ఇవి చివ అని అంటున్నావు ప్రభా ఈ చివ డైసెస్లలో ప్రభ మేము అందరం ఏ విధంగా ఉంటున్నామో నీకు తెలుసు ప్రభా ఈ లోకంలో ఎక్కడ చూసినా సెల్ఫిష్ అనేది ఎక్కువైపోయింది ప్రభా స్వార్థం అనేది ఎక్కువైపోయింది ప్రభా ఎవరు కూడా ప్రభా త్యాగం చేసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు తండ్రి కాబట్టి ప్రభ మేము త్యాగం చేసుకోవాలి ప్రతి దాంట్లో ముందుకు మేము రావాలండ్రి ఎందుకంటే ప్రభా నీ వైపు చూడాలా నీ వైపు మేము నడవాలంటే ప్రభా మేము ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకుంటేనే ప్రభా నీ దగ్గరికి మేము రాగలుగుతాం తండ్రి మేము నుండి చూడగలుగుతాం ప్రభా ఏసీ మాకు సహాయం చేయండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి దేవ మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను గద్దించండి కొట్టివేయండి ప్రభా మా శరీరంలో ఏ బలహీనత ఉన్న ప్రభా వాటిని మేము వదిలేసుకోవాలి దేవాయసు ప్రభా కేవలం ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించాలా ఆ వాక్యాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా ప్రభా ప్రతిది మేము ప్రాక్టీస్ చేయాలా తండ్రి ఏది కూడా మేము వదిలేసుకోవద్దు ప్రభా దేవాయసు ప్రభా మీరు ప్రతిరోజు మీరు మమ్మల్ని చూసిన ప్రభా ఏ ఆత్మ ఏ సమయంలో కూర్చొని ప్రార్థిస్తుందని ప్రభా దేవాయసు ప్రభ ఇని పైన సువాసన లాగా ప్రభా మా ప్రాధంలో నీసీ చేర్చబడాలా ప్రభా అప్పుడైతేనే ప్రభా మీ యొక్క బిడగా మేము ఉండగలుగుతాం తండ్రి దేవాయసు ప్రభ ప్రతి వారికి ప్రతి తీర్పు అనేది మీస్తా అంటున్నాం ప్రభా ప్రతి ఫలం కాబట్టి ప్రభ మే మంత్రం ప్రభా మంచి ఫలాలు మేము కోయాలా ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభా దేవా మీరు అన్నారు ప్రభా గుడ్ ఫ్రూ కెన్ బైర్ ఓన్లీ గుడ్ అన్నారు ప్రభా బ్యాడ్ ఫ్రూ కెన్ బెయిర్ ఓన్లీ బ్యాడ్ అన్నారు ప్రభా కాబట్టి ప్రభ మేము బ్యాడ్ ని ఆశ్రయించుకోవాలా గుడ్ ని మేము ముందుకు సాగాల ప్రభ మాకు సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాయసు ప్రభ మేము గుడ్ ఫ్రూట్ లాగా ఉండాలా ప్రభా మా హృదయం చాలా గుడ్ గా ఉండాలా ప్రభా మాకు యథార్థత హృదయం అనుగ్రహించండి చిన్నపిల్లల మనస్తత్వం మాకు అనుగ్రహించడం ప్రభా దేవాయసు ప్రభ మీరు సమీపంలో ఉంది కాబట్టి ప్రభ ఎన్నో ఆత్మలు ప్రభ బలిపీఠం కింద ప్రభ మొరపడుతున్నాయి తండ్రి ఎందాక తీర్పు తీరుస్తారని ప్రభ వేసా మరి ప్రతి ఆత్మకి ప్రభా మీరు ఇచ్చారు ప్రభా ప్రతి వారు దండింపబడతారని అన్నారు ప్రభా ప్రతి ఆత్మ కొరకు తండ్రి మేము కనిపెట్టి ప్రార్థించాల ప్రభా ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభా మేము ఆత్మలు యుద్ధం చూసినాం కాబట్టి ఆ యుద్ధంలో ప్రభా మేము విజయం పొందాలనైనా ఎక్కడ మేము పడిపోదు తండ్రి ప్రతి దాంట్లో మేము విజయం పొందాలి ప్రభా దేవాయసు ప్రభా మీరు ప్రభా మా మదల ప్రభా మటప వేసినప్పుడు ప్రభా మేము అన్నిట్లో చక్కగా ఉండాలి తండ్రి మేము ఎక్కడ పడిపోదునైనా ఐసయా మేము కూర్చుంటనే కానీ లేచుటనే కానీ ప్రభ వెళ్తడమే కానీ ఎవ్రీథింగ్ లో ప్రభ మేము ఈక్వల్ గా ఉండాలంటే ప్రభా కేవలం నీ ఒక్క వాక్యం మాత్రమే ప్రభా మా జీవితాన్ని వెలిగిస్తుంది ప్రభా మేము అట్లా నడవాలా యొక్క వాక్యానికి మేము చోటు ఇవ్వాలని యొక్క వాక్యాన్ని అనుసరించి మా ప్రతి బలహీనతలు తీసి వేయమని ప్రార్థిస్తున్నాం చూపించనే ప్రభ ఆ బలహీనత మేము విడుదల పొందాలా ప్రభా వయసు ప్రభ మేము ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉంటున్నాం ప్రభా అక్కడే మా బలహీనతలు కాబట్టి ప్రభ ఆ స్ట్రాంగ్ ని మేము ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవాలి ప్రభ మేము ఉండాలి ప్రభా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం నాదండి దేవాయసు ప్రభా మా హృదయాలు ప్రతి దిగుడు ప్రభా మీరు పరిశీలించో ఇంచే దిగుడో మమ్మల్ని టెస్టిఫై చేసే దిగుడో ప్రభ కాబట్టి ప్రభా మేము ప్రతి టెస్ట్ మేము విజయం పొందాల ప్రభా విశ్వాసం విజయం పొందాలి ప్రభా కాబట్టి ప్రభా మేము ఎక్కడ కూడా ప్రభా పాపానికి చోటు ఇవ్వద్దు ప్రభ దేవాయసు ప్రభా మమ్మల్ని చూస్తున్న దృష్టి పారిపోవాలి ప్రభ అట్లా మేము తయారు కావాలి ప్రభ మాకు సహాయం చేయండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తాం నాదండి మా ప్రతిది కూడా ప్రభ సమస్తం ప్రభ మీ చెప్పగిస్తున్నదండి మా ప్రాణము మా శరీరము మా ఆత్మ మీ చెప్పగిస్తుంది నీ యొక్క అక్కడికి మందరిని సిద్ధపరుచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నతండి మన ప్రభుక్రీస్తు కృప కనికరం ప్రేమ సమాధానం నడిపింపు చే మనందరికీ లోపల పరిస్థితులు చదాకాలంతో నడిపించింది కాక ఆమె Praise the Lord Amen Praise Donata Praise the Lord Praise